శ్రీ గు హరిశ్వసి వేదాయ వేదే జ్యోతి గ్రంథిభేదా ఇన్న విమరా గ్రంథి భేదేన చూడండి మనిషి దుఃఖితుడు ఎందుకు అవుతాడు అంటే హృదయంలో కామనను పెట్టుకుని దుఃఖితుడవుతాడు సూక్ష్మంగా మీరు పరిశీలించాల్సి ఉంటుంది మామూలుగా ఏదో పురాణం చెప్పినట్టు కాకుండా కామనలు ఎందుకు వస్తాయి కామనలకు గ్రంథి అని పేరు గుడి కామన్ ఎందుకు వస్తుంది అంటే మీరు ఇతరులతో పోల్చి వల్ల కామన్ వస్తుంది ఇతరులతో మనం ఎందుకు పోల్చుకుంటాము అంటే చిన్నప్పటి నుంచి మనం అలా పెరుగుతుండేవాళ్ళు పెద్దవాళ్ళు అలా అలాగా చెప్పి పెట్టారు అలా నేర్చి పెట్టారు నేను చిన్నప్పటి నుంచి వెళ్తున్నాను చూడు వాళ్ళ అబ్బాయి ఎంత బాగా చదువుకుంటున్నాడు నువ్వు అసలు ఎందుకు పనికిరావు అనే చెప్పేవాడు అలాగే నేను ఎంతో మంది అలా చెప్తా ఉన్నాడు బాగా చదువుకుంటున్నాడు అనుకోండి సపోజ్ వాడు చదువుకుంటుంటే చూడు వాళ్ళంత చదువుకుంటున్నాడో వాళ్ళకి వీలు లేదు వాడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అనుకోండి అప్పుడు చూడు వాడు ఎంత చక్కగా డ్రెస్ చేసుకున్నాడు నువ్వు చూడు చొక్కాకి మొత్తం ముళ్ళు పెట్టిగా పెట్టుదాం ఏమిటి ఆ చొక్కా ఏమిటి ఆ పద్ధతి ఏమిటి చూడు వాళ్ళ అబ్బాయి చూడు ఎంత క్లీన్ గా డ్రెస్ చేసుకుంటున్నాడు అని చెప్పాడు నేను క్లీన్ గా డ్రెస్ కుట్టిస్తే నేను ఉండాలి కదా తర్వాత పెద్దవాళ్ళు అయిన తర్వాత భర్తతో భారీ జాబుంది చూడు ఆయన నీతో సమానమైన ఉద్యోగం చేస్తున్నాడు వాళ్ళ ఆవిడకేమో వంద తులాలు బంగారం ఉంది నా ఒంటి మీద రెండు తులాలు కూడా లేదు అని ఇదో అనేది ఎలా ఉంటుందో సూచనగా చెప్పారు తర్వాత వాళ్ళ ఇంట్లోనేమో డబుల్ డోర్ రెఫ్రిజిరేటర్ ఉంది మన ఇంట్లో దొక్కు రెఫ్రిజిరేటర్ తో మనం కాలక్షేమం చేస్తున్నాం అనే కంపారిజన్ తర్వాత మీరు ఫుట్ పాత్ మీద నడిచి వెళ్తూ ఉంటే కార్ లో చూసి మీరు దుఃఖపడతారు కంపేర్ చేసుకుంటారు ముందు కంపేర్ ఫ్యాక్టరీలో పెద్ద ఆఫీసరు స్కూటర్ మీద వెళ్తున్నాడు వాడి కింద పనిచేసే ఫ్యూలు వాడి కింద పనిచేసే వర్కరు కార్ లో వెళ్తాడు కొత్త కారు అప్పుడు ఆశ్చర్యం వీడికి కార్ ఎక్కడి నుంచి వచ్చిందా వాడు సారా వ్యాపారం పెట్టాడు మన ఆఫీసులో పనిచేసి ఊరికే అలా మాట వలసలు చేస్తున్నాడు తప్ప వాడు వ్యాపారం భార్య పేరు మీద పెట్టాడు గవర్నమెంట్ ఉద్యోగం వ్యాపారం పెట్టకూడదు అందు భార్య పేరు మీద పెంచే వాళ్ళకి ఏదో నేను ఫైండ్ అవే భార్య పేరు మీద బాగుమంది పేరు మీద వ్యాపారం పెట్టాడు దాంట్లో అతను బాగా సంపాదించి కార్లో తిరుగుతున్నాడు వీడు ఆఫీసర్ వీడు స్కూటర్ మీద పోతున్నాడు నేను చూశాను ఈ ఆఫీసర్ అతన్ని చూసి కార్లో వెళ్తున్న చూసి ఎంతో దుఃఖపెడతాయి పోల్చి చూసుకోవడము కంపారిజన్ తర్వాత నాకున్నది ఏది నేను ఎవరు అని తెలుసుకోవాలనే ఉత్సాహం ఎవరికీ ఉండదు ఏదో పొందాలి వేలునో పొందాలి అనే ప్రశ్న సో దానివల్ల వేలున్నవాడికి లక్షలు కావాలి లక్షలున్నవాడికి కోట్లు కావాలి పేదవాడు ధనవంతుడు కావాలని కోరుకుంటాడు ధనవంతుడు మరింత ధనవంతుడు కావాలని కోరుకుంటాడు మరింత ధనవంతుడు రాజకీయ అధికారాన్ని పొందాలని కోరుకుంటాడు కాబట్టి కంపారిజన్ విత్ అదర్ ఇది ఇది తప్పని మనకు అనిపించదు ఇది తప్పని అనిపించదు పైగా ఇవే ఉప్పు అని మనకి చిన్నప్పటి పెద్దవాడు నేర్చు పెట్టారు పెద్దవాళ్ళు వాళ్ళు అలా ఎందుకు నేర్పింటే వాళ్ళకి జాతనైన జీవితం అంతే వాళ్ళేం పెద్ద బుద్ధిమంతులేం కాదు వాళ్ళు ఏమేమి ఆత్మస్వరూపం తెలుసుకున్నవాళ్ళు కాదు తమ ఎందు పూర్ణత్వ అనుభవానికి తెచ్చుకున్న వాళ్ళు కాదు నేను ఏదో చేసినంత మాత్రాన వాళ్ళు గొప్పవాళ్ళు తమ హృదయంలోని పూర్ణత్వాన్ని దర్శించే దర్శించగలిగితే వాడు జ్ఞానవుతాడు తప్ప ఏదో మంత్రాన్ని అందించే కర్మకాండలు చేసేస్తే జ్ఞానం అయిపోదు కాబట్టి వాళ్ళకి జాతరైంది ఏమిటంటే ఏమో కొన్ని విశ్వాసాలు వాళ్ళు ఎరుగుతుంటే సమ్ బిలీఫ్ సిస్టమ్స్ వాటిని వాళ్ళు అందిపుచ్చుకుని వాళ్ళు ఎప్పుడో ఆలోచించిన వాళ్ళు కాదు పెద్దవాళ్ళు అందజేసినటువంటి నమ్మకములను విశ్వాసములను అందిపుచ్చుకుని వాటినే మనకు అందజేసేసి వాళ్ళ దాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు వాళ్ళని నా అభిప్రాయం కాదు నేను అనేది ఏమంటే మనలో ఉన్న ఆ కాన్షియస్నెస్ యొక్క స్ట్రక్చర్ ఆ చేతన యొక్క రచన అది ఆనందానుభవానికి అనుకూలంగా లేదు ఆ చేతన యొక్క రచనలో మౌలికమైన దోషములు గలవు ఆ దోషములు ఏమిటంటే సరిపోల్చి ఇతరులతో పోల్చి చూచుకునుక జీవితంలో ఉన్నదానితో తృప్తి పడడం ఎదుగకుండగా తన స్వరూపమేమో తెలుసుకోవాలనే ఆకాంక్ష లేకుండగా దాని స్థానంలో తన వద్ద లేని దానిని మరొక దానిని పొందాలనే ప్రశ్న అంబిషన్ ఇతరులతో పోటీ స్పర్ధస్పర్ధన్ అంటారు పోటీ ఈ లక్షణాలు ఉన్న బట్టి వీడి హృదయంలో కామనా గ్రంథులు నిర్మాణమై ఉంటాయి ముళ్ళు ముళ్ళు ముళ్ళు తెలుగు హృదయంలో ఎప్పుడైనా బర్తని పాతి చూశాడా ఆ గింజలు ఎలా ఉంటాయి ముళ్ళు ముళ్ళు ముళ్ళు ఉంటాయి అలా వీడి హృదయం బస్సలి పాలు గింజల బల గింజల తొక్కలు ఎలా అయితే ఉంటాయో వీడి హృదయంలో కామనల తొక్కలు అలా ఉంటాయి అంత మాత్రమే మధు సంస్కారం అంటారు ఓకే తర్వాత కామనా అనగానే మీరేదో పని కట్టుకునే నాకు వజ్రపు కుంగరము కావాలి అని కోరుకుంటే అది కామనా అంటే అంత మాత్రమే కాదు అమనంటే అలాగేదో ముద్దుగా ఒక కోరిక అలవంత మాత్రమే కాదు మీరు ఎక్స్పెక్టేషన్స్ అని అంటారు అపేక్ష ఇప్పుడు మీరు పెద్ద పెద్ద మీ పుత్రుడు మీరు చెప్పిన మాట అనే అపేక్ష మీరు పెట్టుకుంటే అది కూడా కామనే మీకు మీ నైపులు మీకు ఉపకారం చేయాలి అని మీరు అనుకుంటే అది కామనే కామనే నా భార్య నాకు కూరగాయ పప్పు పులుసు చక్కగా ప్యాక్ చేసి పెట్టాలి అని మీరు అనుకుంటే అది కూడా కామనే ఉంటుంది ఎందుకంటే మీరు వలన అనుగులు అయిపోతారు అలా అనుకున్నందుకు గాను ఆవిడకి తెలిసి చేస్తుందో తెలియకుండా చేస్తుందో తెలియని మొత్తానికి అలా అనుకునే రోజులు రోజులు చెడిపోతుందంటారు కాబట్టి మీరు హృదయంలో ఒక ఆఘాతాన్ని అనుభవానికి గుర్తు ఎక్స్పెక్టేషన్ తర్వాత ఎక్స్పెక్టేషన్ ఇతరులతో మనం వెలిగేటప్పుడు వాళ్ల నుంచి మనం కొంత అపేక్ష పెట్టుకోవటం అవన్నీ కామన్లే ఉంటాయి ఇంకొకటి ఉన్నది యాంటిసిపేషన్ అంటారు అంటే భవిష్యత్తులో ఈ విధంగా జరుగుతుంది అని మీరు ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇతరుల మీరు రిలేషన్షిప్స్ లో ఉండేదాన్ని ఎక్స్పెక్టేషన్స్ అని అనుకున్నట్లయితే భవిష్యత్తులో పరిస్థితులు ఈ విధంగా అనుకూలంగా ఉంటాయి అని యాంటిసిపేషన్ అది కూడా కామన్ అంటే అంటే అంటే మీరు అనొచ్చు మరి ఏమండి అసలు కోరికలు లేకుండా అపేక్షలు లేకుండా యాంటిసిపేషన్ కూడా లేకుండా బతకడం ఎలాగా అంటే మీకు గ్రంథులు లేకుండా బతకడం ఎలాగా అని అడిగినట్టు ఉంది ప్రశ్న ఇది ఎలా ఉందంటే చుట్టూ రోగాలు లేకుండా బతకడం ఎలాగా అని అడిగినట్టు ఉంది రోగాలు లేకుండా బతకవచ్చు అలాగే కామలలో లేకుండా మనకి బ్రతకవచ్చు బ్రతకాలి మీరు దేవాలయానికి వెళ్తే కామనులు తీర్చుకోవడం ఎలాగో చెప్తారు అక్కడ వేదాంత క్లాసుకు వస్తే కామనులు లేకుండా బ్రతకడం అనేది ఒకటి ఉన్నది అది నేర్చుకోవాలని చెప్తారు సరైన వేదాంత క్లాసులో ఈ మధ్య ఈ అరకొర వేదాంతులు వచ్చిరాని వేదాంతులు వచ్చి అన్నింటిలోనూ వచ్చిరాని మంత్రాల వాడు పౌరోహిత్యం చేసినట్టుగా వచ్చి వేదాంతి వేదాంత పాఠాలు చెప్పడం ప్రారంభిస్తాడు గీత పాఠం మొదలు పెడతాడు గీదో ఏ శ్లోకానికి తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం ఉన్నట్టుగా ఏ శ్లోకానికి ఏదో ఏదో జాతనైన వ్యాఖ్యానం ఏదో చేసి ముందుకు అడిగితూ ఉంటాం అదే నిన్న చెప్పిన దానికి వాళ్ళు చెప్పిన దానికి కనెక్షన్ అలాంటి లేదను కాబట్టి సో అలాంటి అరకొన వేదాంతలు బయలుదేరి కోరికలు తీర్చుకోవడం ఎలాగో చెప్తారు వేదాంత దాంతో అదొక సిస్టమ్ కూడా డెవలప్ అయింది సమాజంలో సమాజంలో ఇలాగే ఉంటాయి కాబట్టి నిష్కామముగా ఉమలలే గ్రంథులు నిష్కామల గ్రంథి భేదము భేదము అంటే ముడి విడిపోత కామనను విడిచిపెట్టుకుట కామనను ఎప్పుడైతే విడిచిపెట్టినారో దాని పేరే గ్రంథి భేదము అని అంటారు ఇప్పుడు గ్రంథి భేదం వలన మీకు కలిగే ఉపకారం ఏమిటి అంటే మీకు ముక్తి ఫ్రీడమ్ ఫ్రీడమ్ వచ్చేస్తుంది సో అప్పుడు ఏమవుతుందంటే మీ లోపల మీకు ఎప్పుడైతే మీరు బయటికి చూడడం మానేస్తారు కామనల్లు ఉంటే బహిర్ముఖులుగా ఉంటారు కామనలను విడిచిపెట్టుకుంటారంటే అంతర్ముఖులు ఉంటారు దాని పేరే అంతర్ముఖత్వము ఉంటాయి ఆ మీరు ఎప్పుడైతే అంతర్ముఖులే ఉంటారు అప్పుడు మీ లోపల మీకు మీలో ఉండే ఆ చైతన్యము యొక్క ప్రకాశము అనుభవానికి వస్తుంది ఆ పూర్ణత్వము ఆ ఆనందము అనుభవానికి వస్తాయి ఆ విధంగా తన ఎందరి పూర్ణత్వమును ఆ చైతన్యము యొక్క వెలుగును ఆవిష్కరించుకుని అనుభవమునకు తెచ్చుకుని ఏమైన మార్గము మతము మతం అనగానే మతం అనగానే మీరు కనుక ఎవరినైనా అడిగాను అనుకోండి వాళ్ళు ఏం చెప్తారంటే నామాలు గట్టిగా పెట్టుకోవాలి ముఖానికి పెట్టుకుంటే తాళ్ళు చేతులకి వక్షస్థలం మీద పొట్ట మీద లడ్డి మీద కూడా పెట్టుకోవాలి నామాలు నామాలు కాకపోతే కొనే విభూతి భస్మ భస్మ ఎలా పెట్టుకోవాలి ఇలా ముఖానికి అడ్డంగా పెట్టేసుకుని తర్వాత చేతులకి వన్ టూ త్రీ ఫోర్ కొంతమంది త్రీ కొంతమంది మళ్ళీ ఈ చేతికి ఆ తర్వాత మెడకి తర్వాత ఇక్కడ వక్షస్థలం మీద రెండు కొత్త మీద ఆ తర్వాత వెనకాల చూసారా వెనకాల పెట్టుకుంటారు తర్వాత నెత్తి మీద ముందుకు ఎంతు ఉంటాడు కదా లెబ్బి మీద ఇంకా గోడకు పెట్టడం తర్వాత వాలిడికి రూపాయి అది పెట్టుకోవాలి తర్వాత ఏదో రిచ్ ఏదో కొన్ని రిచువల్స్ ఉంటాయి ఆ రిచువల్స్ చేస్తూ ఉండాలి ఏదో మంత్రం ఉంటుంది అది జపం చేస్తూ ఉండాలి ఆ విధంగానే జీవించాలి అని అదే మతము తర్వాత దేవాలయం దేవాలయం ఒక ఆయన నాకు దెబ్బలేట దెదలేటంటే కంప్లైంట్ నా మీద దేవాలయానికి నువ్వు రావు అని నేనన్నా నేను దేవాలయానికే వెళ్తున్నాను అంటే అదే దేవాలయానికి కాలంలో వెళ్తుంది దేవాలయం పక్క నుంచి వెళ్తున్నాడు కదా ఎక్కడికి వెళుతున్నాను పక్క నుంచి ఇంకొండుకు వెళ్తున్నాం అదే దేవాలయం అది ఎదురుకుండా ఏం కనబడుతోంది సినిపర్వతం అది దేవాలయం తర్వాత ఆ బోర్డు వాక్ మీద సిమెంట్ వాక్ హృషికేశ్లో సిమెంట్ వాక్ మీద పువ్వులు అమ్ముతా ఆడపిల్లలు అమ్మాయిలు చిన్న చిన్న పిల్లలు కనపడతారు వాళ్ళందరూ హృదయాలలో దేవుడు ఉన్నాడు అది దేవాలయం కదా నీ హృదయంలో కూడా దేవుడు ఉన్నాడు అంటే ఇంకా విని బయటకు వెళ్లి ఆయన దేవాలయానికి వ్యతిరేకి మాట్లాడతాం ఇప్పుడు నేను చెప్పింది అది యథార్థమైన మతం ఒక కాంపౌండ్ వాల్ కట్టి లోపలేమో బిల్డింగ్ కట్టి దాంట్లో విగ్రహం పెట్టి దానికి ఏదో పూజలు పూజ చేస్తూ ఇది దేవాలయం అనుకోవడము అది మతానికి దారి అని మీరు అంటే నాకేం అభ్యంతరం లేదు కానీ అదే యథార్థమైన వాస్తవమైన ధర్మము అనే పేరుతో స్వామి వివేకానంద స్వామి రామ మొదలైన మహాత్ములు ఎందరో చెప్పినారు జాగరాజ స్వామి ఓ కీర్తనలో ఉంటాడు రామా అనేస్తే సరిపడదరామచింతనతో నామము సేయలే మనస్స తెలిసి అంటే జ్ఞానం ఉండాలి రామచింతన అంటే నీ మనస్సులో ఆ భావన ఉండాలి నోట్లో నామం ఉండాలి మూడు మూడు లెవెల్స్ లో కలయితో వస్తే రామనామం అదేమీ లేకుండా భావన లేదు జ్ఞానము లేకపోతే రామా అంటే రామా అంటే ఆ రామా అర్థం శ్రీరాముడు కాదు అక్కడ శ్వాషలు వాడాడు ఆ కీర్తన ఈ కీర్తనలు పడి వాళ్ళకి ఏం తెలియ ఉండదు వాళ్ళేం తెలుసుకోవాల ఇంట్రెస్టే ఉండదు వాటిని రామా అంటే అమ్మాయి అని అర్థం ఉంది కాబ నువ్వు ఎవరో ఒక అమ్మాయిని ఉద్దేశించి రామా అంటున్నావా లేదు లే తెలిసి రామచందన్తో రామం చేస్తున్నావా అని అడిగాడు అని అడిగేదానికి ఒక దృష్టాంతం చెప్పాడు అక్క అంటే సూర్యభగవానుడు అని అర్థం ఉంది జిల్లేడు మొక్క కూడా అర్థం ఉంది అక్క అంట అక్క శబ్దానికి రెండు అర్థాలు కాబట్టి ఒకడు అక్క అంటాడు అంటే వాడు సూర్య భగవాను గురించి అన్నట్టే జిల్లేడు మొక్క గురించి అన్నట్ట అలాగే రామా అంటాడు రామానికి శ్రీరామచంద్ర పరబ్రహ్మ గురించి అన్నట్టే ఒక అమ్మాయిని గురించి అన్నట్టమా అమ్మాయి అర్థం ఉంది శ్లేష ఇంకో పదం ఇంకో శ్లేషం అనేది తొమ్మిది శ్లేషలు ఇంకో శ్లేష పెట్టాడు కాబట్టి ఊరికే నోటం పంట మాట వచ్చేస్తే మతం అయిపోదురా అని కాబట్టి వాస్తవమైన మతమేమి వాస్తవమైన మతం ఏంటంటే బహిర్ముఖత్వమును పక్కన పెట్టి అనగా సకల కామనలు అనేటువంటి గ్రంథులను విడగొట్టుకుని అంతర్ముఖుడై తన హృదయంలో ప్రకాశిస్తూ ఆ ఆత్మ యొక్క వెలుగును ఆనందమును అనుభవమునకు తెచ్చుకోముక అది యథార్థమైన మాట దీనికే పేరేం పెట్టారు గ్రంథి అని పేరు పెట్టారు ఇది మనం సో ఆ గ్రంథి భేదం అయినప్పుడు భయం అనేది ఉండదు భయము ఉండదు భయములన్నీ కామల ఉండయే కూడతాయి భయము ఉండదు తర్వాత జీవితము బయట ఎలా ఉన్నా ఎన్నో ఒడుగులుకులు బయట ఉంటాయి బయట ఒకేలాగా ఉండదు జీవితం కొంచెం ఒడుగులుకులు ఉంటాయి ఉన్నప్పటికీ లోపల మటుకు ఆంతరమునందు చాలా శాంతముగా జీవితము ఉంటుంది ఎంత నిశ్చలంగా ఉంటుందంటే అంతరంలో బాహ్యమునందు వచ్చి కొందో ఉండేటువంటి ఘటనలకు ఆంతరముపై ఎత్తి ప్రభావము ఉండదు ఇప్పుడు మీకు ఉపకారం చేసిన వాడు వస్తే మీరు ప్రేమగా మాట్లాడి మిమ్మల్ని తిట్టిన వాడు వస్తే మీరేమో కోపంగా మాట్లాడారనుకోండి దాని అర్థం ఏంటి బాహ్యమునకు ఆంతరముపై గట్టి ప్రభావము కలదు మీకు ఉపకారం చేసిన వాడిని మిమ్మల్ని తిట్టిన వాడిని ఇద్దరిని మీరు సమానంగా ప్రేమించారనుకోండి అంటే మీరు లోపల ఉన్న ఆత్మతత్వము వైపు అభిముఖులై ఉన్నారు వాక్యమునకు మీ హృదయముపై ఎట్టి ప్రభావము లేదు ఆ స్థితికి గ్రంథిషేదము అని పేరు అంటే ఆ అదియే యథార్థమైన మోక్షము అర్థమైందండి ఆ గ్రంథిషేధమును మనము చూసినాము ఎవరి ఎవరికైతే గ్రంథి భేదము అవుతుందో అంటే ఎవరైతే ఈ గ్రంథులను విడగొట్టుకుని ఆత్మ నిష్ఠులై ఉండిపోతారో వాళ్ళకి ఈ దేహము యొక్క పుట్టుకతో గానీ నాశముతో గానీ పని లేదు అక్కడక్కడ చెట్టు మొన్న శ్రీకాకుళంలో చెట్లు పడిపోయాయి కొబ్బరి చెట్లు ఏవో పడ్డాయి నేనే పడిపోయానని అనుకుంటారా అనుకో అలాగే కొబ్బరి మొక్క పెరిగింది అనుకోండి నేనే పెరుగుతున్నాను అనుకుంటానా అనుకో అలాగే ఒక చెట్టు పెరిగినప్పుడు నేనని అనుకోరు చెట్టు పడిపోతే నేనని అనుకోరు ఈ దేహం కూడా ఒక చెట్టు వంటిది ఇది పెరిగినా ఇది పడిపోయినా కూడా వాడికి సుఖ దుఃఖములతో ఉండవు తన స్వరూపంలో నిలిచి ఉంటాడు ఇది గ్రంథి భేదము ఎపిసోడ్ లో జరి దీని మీద ఒక ప్రశ్న లేవని చెప్తున్నా ఆ ప్రశ్న ఏమిటంటే గ్రంథిభేదము అవలేదనుకోండి గ్రంథులు అంతఃకరణంలో ఉంటాయి ఆత్మయలు ఉండవు గ్రంథిభేదము కాలేదనుకోండి వాడు ఆత్మ పూర్ణమైన పూర్ణమే గ్రంథిభేదం అయిన తర్వాత వాడి ఆత్మ పూర్ణమే కాకముందు ఇంక నేర ఏముందండి నా గ్రంథిభేదా అది చేస్మర అయిభేదా సేనా భవా గ్రంథిభేదా కామనల్ అనే గ్రంథులు విడిపోవుట కంటే కురా అపి పూర్వమునందు కూడా ఏవం ఈ ఆత్మ పూర్ణమే అన్నట్లయితే అంటే ఆత్మ పూర్ణము అవక ముందుకు పోతున్నాయిగా కాబట్టి ఇది ఎందుకు లేదో అని ఈ పని ఎందుకు మళ్ళా అని అంటారేమి కదా అని ప్రశ్న అన్నట్లయితే ఆ విషయమును వేస్తున్న మరిచిపోకుము ఇలాంటి పిచ్చి ప్రశ్న వేస్తా ఏమిటయ్యా నేను మీకు చెప్పాను ఆ చెప్పిన విషయం ఎందుకులోకి మర్చిపోయారే మరిచిపో ఏడు నేనే మంచి చెప్పారు ఆ చెప్తున్నా అయమేవా నీకు విడిపో అంటే ముడులనేవి అంతఃకరణంలో ఉంటాయి తప్ప నా స్వరూపముందు ఏడు లేవు అని తెలుసుకుంటే కిరంజీ భేద కూడా అదే కిరంజీ లేదమే ఉంటుంది కాబట్టి దేహము నేను కాదు అని తెలుసుకున్నప్పుడు వీడు ఆత్మస్వరూపుడే తెలియనప్పుడు దేహం అవుతాడా లేకపోతే ఆత్మస్వరూపుడుగానే ఉంటాడా ఆత్మస్వరూపుడుగానే ఉంటాడు ఇప్పుడు త్రాడు చూచాడు పాము అని భయపడుతున్నాడు త్రాడుని చూచి పాము భయపడినప్పుడు కూడా వాడి స్వరూపము భయమా అభయమా అభయమే ఇది త్రాడు పాము కాదు అని తెలుసుకున్నాడు ఇప్పుడు వాడు స్వరూపము అభయమే మరి ఇంక ఉన్నప్పుడు ఇది పాము కాదు త్రాడు అని ఎందుకు తెలుసుకోవడం అంటే తెలుసుకున్న దానికి తెలియని దానికి స్వరూపంలో తేడా ఏమీ కానీ అనుభవంలో తేడా ఉంది ఇప్పుడు మీ దగ్గర ఒక నిధి గలదు నిధి ఉన్నది అని మీరు తెలుసుకున్నా నిధి ఉన్నది నిధి ఉన్నది అని మీకు తెలియకపోయినా కూడా నిధి ఉన్నది అటువంటిప్పుడు తెలిసిన దానికి తేడా ఉందంటారో లేదా కదా ఇది త్రాడు అని తెలియకముందు ఆత్మ అభయమే త్రాడు బాబు కాదు అని తెలిసిన పేదప కూడా ఆత్మ అభయమే ఆత్మలో తేడా ఏమి ఉండదు అనుభవంలో తేడా తెలియకముందు ఆత్మ యొక్క అభయత్వము అనుభవానికి రాదు ఇప్పుడు భయపడుతూ ఉంటుంటాడు తెలిసినప్పుడు అదే అనుభవానికి రాదు నిధి ఉందని తెలియకపోతే అదుక్కు తింటూ ఉంటాడు నిధి ఉంది అని తెలిస్తే మహా మహా సంపన్నుడుగా జీవిస్తాడు కాబట్టి గ్రంథిభేదము అవ్వకముందు కానలతో సతమతమవుతూ ఉంటాడు ఆత్మ పూర్ణమే గ్రంఛి భేదం అయినప్పుడు కామనలేమీ ఉండవు ఆత్మ పూర్ణం కాబట్టి కామనల యొక్క భేద ఉండదు గ్రంఛి భేదం తరువాత గ్రంఛి భేదానికి ముందు ఆత్మ అప్పుడు ఇప్పుడు పూర్వం కాబట్టి అనుభవంలో భేదం తప్ప స్వరూపంలో భేదము లేదు సత్యమును తెలియటే గ్రంథిభేదములో భాగము అంటే ఏమిటి ఈ గ్రంథులు అనేవి కామనలు ఈ అంతఃకరణంలో ఉన్నాయి తప్ప నా స్వరూపమునందు లేవు అని తెలివిటయే గ్రంథిభేదము నేను ఆ మాట ఇంతకుముందు నేను చెప్పాను ఉంది మరువద్దు నేను ఒక విషయాన్ని క్లాస్ లో చెప్పేవాడిని చెప్పి ఎక్స్పెరిమెంట్ గా కూడా మీరు దీన్ని మీరు అభ్యాసం చేయండి అని చెప్పి ఇప్పుడు మీకు ఒక వజ్రము వజ్రపు తొందరపుదోనాలు కదండి అసమానం వజ్రం తొందరగా ఉంటున్నా కంప్లైంట్ చేయటం ఏదో ఒక రనాలు కదా ఎదురు తొంగరణాలు ఐదు లెక్కలు ఆ తర్వాత కొడుకున్నా కూతున్నాను ఇంకే కాదు ఇంకే ఉంటాను నేను ఒక్క పిల్లల దృష్టాల్లో కూడా ఇష్టం కాబట్టి నాలుగు దృష్టాంతాలతో కళోభం చేస్తున్నాను ఓకే ఇప్పుడు మీరు చూడండి వజ్ర కుటుంబరము ఒకటి మీకు ఉన్నది ఖరీదైంది అనుకోండి ఖరీదు ఖరీదు పెట్టండి దానికి ఏదో ఎవడో నా ప్రియుడు నాకు ఇచ్చేడు అనే ఆ సెంటిమెంట్ ఎలా ఉంటుందో ఎడో తర్వాత అనేది ఇంపార్టెంట్ ఎలా ఇంపార్టెంట్ కాబట్టి వజ్ర కుటుంబం దీనిపై నాకు ఆసక్తి అటాచ్మెంట్ కలదు అని మీరు అనుకుంటున్నారు నాకు ఆసక్తి కలదు ఈ ఆసక్తి కారణంగా నేను భయ భయం ఉంటుంది కదా భయం ఉంటుంది కూర్చునే భయం ఉంటుంది మీకు దృష్టి దాని ఉంటుంది మీరు ఏదో రామనామం చేద్దాం అనుకుంటే ప్రజల ఉంటుంది దృష్టి శివాలయంలోకి బయట చెప్పులు కొత్త చెప్పులు విడిచిపెట్టి శివాలయంలోకి వెళితే దృష్టి ఉంటుంది చెప్పుల ఆసక్తి అనేది అలా ఉంటుంది శివాలయంలోకి వెళ్ళినంత మాత్రాన ఆసక్తి లేకుండా అయిపోదు శివాలయంలో అధ్యతనే చెప్పు లేకుండా నడిచి వెళ్తే ఆసక్తి ఉండదు రావాల్సింది మీరు ఖరీదైన చెప్పులు వేసుకుని అక్కడ బయట విధులు పెట్టి ప్రవేశిస్తే ఎవరో ఒక చెప్పు లేకుండా నడిచి రావాల్సి వస్తుంది చాలా కష్టపడతా అందు గురించి ఉన్నప్పుడు కూడా అదే దృష్టి అస్ట్ సో మధ్యలో ఉంగరము దాని మీద ఆసక్తి ఆ ఆసక్తి ఉన్నప్పుడు మీ స్వరూపము పూర్ణమా అపూర్ణమా ఆసక్తి పోయినప్పుడు కూడా కానీ ఆసక్తి యొక్క అనుభవం అనేది మనిషిని బంద్ చేస్తుంది దానికి నేను ఎక్స్పెరిమెంట్ చెప్పిన వాడిని మీరు ఒక మంచి మెడిటేషన్ లో కూడా చెప్పివండి మీరు మీకు బాగా ఆసక్తి గల ఒక ఐటెం తీసుకోండి కొంతమందికి ఉంగరం అంటే ఆసక్తి ఉంది కొంతమంది మెడలో ఆచిత పెట్టుకుంటారు కానీ ఇదే ఏదో పులిగోడు పులిగోడు ఎందుకు పులి పులిగోడంటే ఏంటి ఇప్పుడు మనిషి గోరు ఏం చేస్తారు కట్ చేస్తే ఏం చేస్తారు మెడ తిరుగుతారా లేకపోతే బయట వేస్ట్ వేస్ట్ ఇట్లా పులిగోలు ఎవరో ఒరిజినల్ మిశ్చిఫ్ మేత ఒకంటున్నాడో వాడిని అనుసరించి మేతావాళ్ళు అందరూ అది పులిగోడెందుకు పిల్లిగోడు వెళ్ళగొచ్చునా తిరిగి కూడా గోరుగుతుంది ఆ పెళ్లి కొట్టుకుని దాన్ని కట్ చేసుకొని దానికి చుట్టూ ఎదురు పెట్టచ్చు కదా ఎరువులు చేసే పనులకు అర్థమే ఉంటుంది అంత నిరర్థకమైన పనులు అనేటప్పుడు వేరే ఏమైనా ఇప్పుడు కూడా పథకం పెట్టుకుంటారు పెట్టుకుని దాని మీదే ఉంటుంది దృష్టి అర్థం మీద ఆసక్తి సో అటువంటి ఐటమ్ ఒకటి తర్వాత కొడుకు కూతురులపై ఆసక్తి ఎలాగో ఉంటుంది ఆ అది కొంచెం కష్టం అది తేలికగా ఉన్నది మొదలు పెట్టాం ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే కడు మూసుకుని నిటార్గా కూర్చుని మొత్తం సావధానంగా కూర్చుని ఇదిగో ఈ గులిగోడు పథకము నా మెడ ఎందు గలదు దీని నాకు ఆసక్తి ఉన్నది అని నేను అనుకుంటున్నాను అలా అనుకోబట్టే కదా దీన్ని మెల్ల వేసుకుని అష్టమానం సవరించుకుంటూ అది జాగ్రత్తగా భద్రం చేసుకుంటూ బతుకుతున్న పదేళ్ల నుంచి అదే పడిగా సో కాబట్టి ఇది నిశ్చయము లేదు ఈ గునుగోలు పథకముపై నాకు ఆసక్తి గలదు అది ఖరీదైంది కూడా కాబట్టి దాని ఎందుకు నాకు ఆసక్తి కలదు ఓకే నిజముగా యథార్థముగా నాకు దీనిపై ఆసక్తి ఉన్నదా ఏమిటి అసలు ఆసక్తి అంటే దీనిపై నాకు యథార్థముగా ఆసక్తి ఉన్నదా అని ప్రశ్నించుకోండి ప్రశ్నించుకోగానే అదే ఇంత మూడు ఈ ప్రశ్న వేస్తే ఉందా లేదా అనేది సందేహంలో మంచిది ఆసక్తి ఉందో లేదో ఉన్నదో అనిపిస్తోంది తీరా పరిశీలిస్తే లేదేమో అని కూడా అనిపిస్తోంది ఈ ఆసక్తి ఈ కొనుగోలు పంతకంపై నాకున్న ఆసక్తి ఈ ఆసక్తి అసలు ఏమిటి దీన్ని నేను పరిశీలిస్తాను ఈ ఆసక్తి అంటే తెల్లగా ఉంటుందా కొడుకు ఉంటుందా లేదా పొట్టిగా ఉంటుందా మెత్తగా ఉంటుందా ఉంటుందా అదే అదేం లేదండి ఆసక్తి అలా ఉండదు మరి ఏమిటి ఆసక్తి వెంటనే ఎగ్జామ్ ఇది నేను దాన్ని పరిశీలిస్తాను అని మీరు పరిశీలించండి చిన్న మెడిటేషన్ చేయండి దీన్ని మెడిటేషన్ అంటారు మెడిటేషన్ కూడా మీకు ప్రాపంచిక విషయములపై ఆసక్తిని పరిశీలించుట ధ్యానం అనబడు లేదండి కడుగు అమ్మవారు ఐదు తలకాయలు ఉన్నాయని నేను భావన చేస్తానంటే చెయ్యండి మీరు తప్పేది కాదు కానీ మీ భావన నిలబడదు ఓ ఐదు నిమిషాలు వేపటికి మీకు ఫ్రస్ట్రేట్ అయిపోతారు ఇంకా అధ్యయన చేశారంటే ఈ భావన ఎలాగో నిలబడటం లేదు కనుక ఓ శ్లోకం హోటల్ తయారు తీసుకొచ్చుకుని దానిలో నాలుగు సార్లు వర్ణించుకోవాలి దానికి అర్థం ఏం లేదు ఇక మెకానికల్ గా టైపు కార్డు లాగా నూట పొడవు వచ్చేస్తుంది ధ్యానం చేయడం అనేది అయితే మీరు ఎక్కడ ధ్యానం అంటారు అంటే జ్ఞాన శ్లోకము ఉంటారు మీరు జ్ఞాన శ్లోకం అంటే జ్ఞాన శ్లోకాన్ని చదివి మంత్రంజపం చేసేవాడికి ఆ ధ్యాన శ్లోకం అర్థం తెలియని ముందు ధ్యానం చదువుతాడే తప్ప దాని అర్థం తెలియదు విభక్తి జ్ఞానం ఉంటే అవన్నీ సంస్కృతులలో ఉంటాయి కొంచెం ఎన్నో రాసి పెట్టుకుంటే అదో రకం అవన్నీ సంస్కృతులలో అడిపెట్టుకుంటాడు అర్థం తెలియక శ్లోకం కూడా తప్పుగా ఒకవేళ అర్థం తెలుసుకుంటే మనస్సు దాని మీద నిలబడద్దు పూజే ధ్యానం శ్లోకం పడబడకుండా చదివేసి మంత్రం చెప్పడమే తప్ప మనస్సు దాని మీద తర్వాత మంత్రానికి అర్థం వేరే ఉంటుంది ధ్యాన శ్లోకానికి అర్థం వేరే ఉంటుంది ఈ సిస్టమ్ పెట్టిన వాళ్ళకి వస్తున్నాయి మొత్తం వేయాలి జ్ఞానం మనం అన్నప్పుడు ఏది ధ్యానం దాని అర్థం లేదు ఆ తత్వం లేదు ఊటితే మంత్రం తత్వం లేదు ఈ మంత్రం చదువుతో ఆ అర్థాన్ని ధ్యానం చేయాలా ఎక్కడ ఈ మాట ఈ మాట నేను కాకినాడ చెప్పా నన్ను కొట్టకుండా నన్ను రైలెచ్చి రానిచ్చారు కాబట్టి అది కాదు ధ్యానం అంటే ఇది ధ్యానం ఈ ధ్యానం మీరు చెప్పండి ఇంకా కొనుగోలు మొత్తం తట్టుకోవాలని కోరిందా కో చెప్పండి నాకు నేను రామకృష్ణుడు తెలుసుకున్నా ఏం పడతాను తీసేయరా ఎవరికైనా కావాలా ఏది మటుగా చాలా బాగుంటుంది కాబట్టి ఇప్పుడు చెప్పండి ఆసక్తి ఉన్నది అని అనుకుంటే ఆత్మ యొక్క పూర్ణత్వము తప్పు వేయకూడదు అదే ఆసక్తి ఉందా అని ప్రశ్నిస్తే ఆ ఆసక్తి యొక్క బ్రతుకు బయటపడు ఆసక్తి పోతుంది మీ పూర్ణత్వం మీకు అనుభవాన్ని పోతుంది దీన్ని గ్రంథిభేదము అంటారు బట్ దానికి తిరిగి ఏంటంటే అదే తేడా గ్రంథిభేదం అనేది కల్పితమైన వాసనలు కల్పితమైన కామనల యొక్క తొలగించుకుంటే తప్ప ఆత్మస్వరూపంలో మార్పు ఉండదు చేస్తూ ఉండదు తగ్గింపు ఉండదు హెచ్చింపు ఉండదు అని తెలియట ఏ గ్రంథి భేదము అదే నువ్వు తెలుసుకోవాలి అంతకంటే వేరే గ్రంథిభేదము లేదు ఇప్పుడు చెప్పండి త్రాడు చూసి పాము భయపడ్డాడు అరే త్రా పాము కాదు కానీ త్రాడు సైజును అని అరే ఇది త్రా పాము కాదు భయం ఏమైంది పోయింది ఇప్పుడు ఎటువంటి భయం పోయింది యథాథంగా ఆత్మస్వరూపానికి అర్తి పెట్టుకుని ఉన్న భయం పోయిందా అదే ఉందని వీడు భావించిన కల్పితమైన భయం పోయిందా కల్పితమైన భయమే పోయింది కాబట్టి గ్రంథి అనేది ఏదైనా భయ రూపమైన గ్రంథి అయినా ఆసక్తి లేక కామన అనే రూపంలో ఉన్న గ్రంథి అయినా మనస్సు చేసుకున్న తప్పు కల్పన గ్రంథిభేదము అంటే ఆత్మస్వరూపానికి ఏ గ్రంథిభేదం అంటే ఏమి ఉండదు మనస్సులో ఉన్న కల్పితమైన కామనుల యొక్క తొలగిటే గ్రంథిభేదం అదేనా గ్రంథిభేదం అంటే ఏంటంటే వేరే లేదు కాబట్టి గ్రంథిభేదానికి పూర్వానికి తర్వాత తేడా ఉంది కనుక ఆత్మస్వరూపంలో తేడా ఉంది అనుకుంటే పొరపాటు తేడా దాని చేత అంతేనా ఆ గ్రంథి లేదంటే బాబా నీవు కృతార్థుడము అమ్ముతున్నావు ఉన్న పావు పోయిందా లేని పావు పోయిందా లేని పాయింది కదా మీరు లేని పావు పోవడం తోటి మీరు కృతార్థం అయ్యారా లేదా కాబట్టి సంసారము ఉన్న సంసారం కాదండి నేను కల్పిత సంసారమే పోతుంది కల్పితమైన సంస్కారమే పోతుంది ఇప్పుడు వీడు సన్యాసం పుచ్చుకున్నాడు కల్పితమైన భార్యతో కల్పితమైన భార్య పక్కకి పోయిందా లేకపోతే యథాస్థమైన భార్య పక్కకి వెళ్ళిందా వినడానికి చెప్పడానికి కూడా బాగుంటావు అనేసిన తర్వాత నాకు ఆ జ్ఞానం అనేసిన తర్వాత కల్పించాను మళ్ళీ అన్నాను ఒకసారి అనేస్తే ఆ శ్లోకం అయిపోయింది సార్ గ్రంథి కామలనే గ్రంథులు విడిపోవట కంటే కురాపి పూర్వమునందు కూడా దేవం ఆత్మస్వరూపము పూర్ణమే ఇది అని చేయట అన్నట్లయితే విషయమును నా విశిస్మరా మరిచిపోకుము భయమేవా ఇదియే అనగా ఆత్మస్వరూపము సర్వదా పూర్ణమే అని తెలియటే గ్రంథిధే నీకు గ్రంథిధేదము అంటే ప్రశ్న సమాధానం కదా అధ్యత నీకు ఆ గ్రంథితే భీవు కృతాత్తుడమవుతున్నావు ఇక్కడ వచ్చిన ఇబ్బందులు ఎలా ఉంటుందంటే బ్రెయిన్ అంటే మస్తిష్కం బ్రెయిన్ అంటే మనస్సు పాత అలవాట్లతో ముందుకు పోతూ ఉంటుంది రికార్డు లాగా మా చిన్నప్పుడు మైక్ పెట్టి గ్రామ ఫోన్ రికార్డు వేసేవాడు ఆ రికార్డు ఇలా ఇంత పొడుగు ప్లేట్ లా ఉండేవి అది మధ్యలో పుట్ట పెడితే పాట వచ్చేస్తుంది ఆ గ్రూవ్ లో వెళ్తుంది ఆ గ్రూవ్ లో ముందుకు వెళ్తుంది ఒకప్పుడు ఆ గ్రూవు గ్రూవ్ అంటే గ్రూవ్ ఆ గాడి ఆ గాడి చెడిపోయి ఆ పిన్ దాంట్లోనే లేదు ఎప్పుడైనా అలాగే పిన్ను దాంట్లోనే జరిగిన పాటలో విన్నారా మీరు అదే సేమ్ వస్తూ ఉంటుంది అవునా మన బ్రెయిన్ సరిగ్గా లవ్ చేస్తుంది ఏమీ తేడా సో అదే పాట అదే పాట పాడుతూ ఉంటే బ్రెయిన్ లో అదే పాట పాడుతూ ఉంటుంది చేతులతోటి కళ్ళతోటి నోటితోటి అదే చర్య సాగిపోతూ ఉంటుంది బ్రెయిన్ బట్టి కదా యాక్షన్ ఉంటుంది ఇప్పుడైతే మనస్సులో అదే సంకల్పం అలాగే జరుగుతూ ఉంటే గ్రామ వంటి కారు లాగా వాడు చేసేటువంటి పని కూడా అలాగే ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే నూతనమైన విషయము వినేటువంటి అలవాటు తగ్గిపోవడం ఒక వినూతనమైన విషయాన్ని వినే అలవాటు తగ్గిపోయి సో అంటే ఏమిటనమాట మీరు మీ మనస్సు ఒక విధంగా ఆలోచించడానికి దాన్ని ఫిక్స్ చేసి అలవాటు చేసి పెట్టారు కండిషనింగ్ అంటారు దాని అలాగా ఒక మూసలో పెట్టేసి అలవాటు పెట్టారు దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఇప్పుడు ఒక టేపు టేపు మ్యాగ్మెటిక్ టేప్స్ ఉండేవి పోవం ఆ టేపులో రికార్డు చేసిన దాన్ని చెప్పేయచ్చు అంతకుముందు రికార్డు చేసిన దాన్ని చెప్పేసి మళ్ళీ కొత్త రికార్డు అలా చేసే వాళ్ళు ఉన్నారు అంతకుముందు రికార్డు చేసింది వినేసి అది దానికి లేబుల్ వేసి దాటి పెట్టుకుని ఇంకో టేప్ ఫోన్కొచ్చి కొత్తది రికార్డ్ చేయాలి కాకపోతే మళ్ళీ ఇంకో టేపు ఇక్కడ కొనుక్కుంటాం నేను లేబుల్ వేసి తయారు చేయడానికి నేనే చేయను కదా పని అయిపోయిందిలే చెప్పేసి కొత్తది రికార్డ్ కాబట్టి అలాగే మీకు అప్రమత్తం ఇప్పుడు కంప్యూటర్స్ లో అలాగే చేస్తూ కాబట్టి పాత పాత రికార్డింగ్ డిలీట్ చేసేసి కొత్త టాపిక్ ని మనం దాని మీద కూర్చోబెట్టాలి కానీ దురదృష్టకరమైన విషయం ఏమిటంటే మనస్సులో రికార్జైపోయి ఉన్నటువంటి పాత అలవాట్లని అంత తేదీ మీద చెదిగిపో చెయ్యటం కష్టం వాళ్ళ అలవాట్లని అంతే అది చాలా నింట్ అవుతుంది ఆ పాత గురువులో ఏర్పడినటువంటి భావజాలాన్ని చెరిపేసి దాని స్థానంలో కొత్త విషయాన్ని ప్రవేశపెట్టడం అన్నది చాలా కష్టం అంచేతనే జన్లు ఎం ఆ కష్టమైన దారికి వెళ్లరు ఆ ఉన్నదాన్నే రిపీట్ చేసుకుని ఇంకో పోతూ ఉంటారు దానికేదో కొత్త ధనాన్ని పాతదే రిపీట్ చేసుకుంటారు ఆ పాత దానికే రిపీట్ చేసేదానికే దాన్ని మీరు కూడా ఎంత అని ప్రశ్నించుకోరు ఎందుకంటే ఆ ప్రశ్న మీరు వేసుకున్నాడు అప్పుడు వాడి జీవితం నిర్వీత్యమైన ఎందుకంటే వాడు చేసుకున్న నిర్వీరు అని కొంచెం దాంట్లో ఏమి సారంలో లేదు వాడికే తెలుసుకుంటుంది ఇంకేతను అదే చేస్తూ దాన్ని పేర్ చేస్తూ ఉంటారు ఆ దానికే మతం అని పేరు అలాగే నేను జీవించుకోరు మత మత సంప్రదాయాలను చూడండి కొత్తది ఏమో కొత్త ధనం అనేది ఉండదు తర్వాత కొత్త ధనాన్ని వేషిస్తారు కొత్త ధనాన్ని విశ్లిష్టి చేస్తారు ఉంటుంది దాన్ని అడ్డుకుంటారు తర్వాత ద్వేషిస్తారు వాళ్ళకి తెలియని అయితే వాళ్ళకి అలవాట్లు లేని విషయాన్ని దేనిని చెప్పినా విద్వేషాన్ని మనం సృష్టించిన వాళ్ళం నేను మీకు అనుభవం ఇచ్చా ఏది తప్పకూడదు వాళ్ళకి అలవాటు ఏం ఏదో ఆ పాట అలాగే పాడతారు అదే తప్పు పడుతున్నావురా ఆ పాటలు పాట ఏం ఇంకేదైనా కొత్త పాట పాడరా అంటే ఈ వాట తక్కువదా అంటే కాబట్టి జనులు ఈ విధంగా ఈ బండి గాడిలో నడిచినట్టుగా నడుచుకుంటూ పోతారు ట్రాక్ మన ట్రాక్ గారి లాగా నడుచుకుంటూ పోవడానికి సిద్ధపడతారు తప్ప స్వతంత్రంగా ఆలోచించి కొత్త విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యరు మతం పేరుతో కామనలోనే పెట్టుకునే వాటిని అలా పెంచి పోషించుకుంటూ వాటితోటి జీవితం ఇదే జీవితం అని అనుకోవడం చాలా పొరపాటు ఇవన్నీ గ్రంథులు ఆ గ్రంథులను నీవు పోగొట్టుకో అని సారథిభేదానికి నకృతి <laughs> భవన్